దశాం భూతమాత్రాణం ప్రజ్ఞామాత్రం చ బ్రహ్మణ అన్యత్ర అర్పణనుపత్తే నీకు గుర్తుంటే ఇంతకుముందు మనం చూసాం ఈ నేమి అంటే ఇరుస్సు ఆ ఇరుస్సులో ఈ ఆకులు ఫిక్స్ అయి ఉంటాయి ఈ ఆకులు వెళ్ళి తూము నడిమి తూము హబ్ దాంట్లో ఫిక్స్ అయి ఉంటాయి అదేవిధంగా ఈ పంచభూతములు ఇంద్రియములయందు ఇంద్రియములు ప్రాణమునందు ఆ ప్రాణము పరబ్రహ్మయందు ఫిక్స్ ఉంటాయి అనే వ్యవస్థ చూసాం ఆ వ్యవస్థను మీరు చూసినా కూడా ఈ పంచభూతములు వాటి యొక్క విషయములు శబ్దస్పర్శాదులు వీటిని గ్రహిస్తూ పంచ జ్ఞానేంద్రియములు ఈ పది పది పది ఇక్కడ పది అక్కడ పది ఉంటాయి పంచభూతములు పంచ జ్ఞానేంద్రియములు ఉంటాయి ఈ పంచ ఇంద్రియములు మళ్లీ వాటి చేత గ్రహించబడే పంచ విషయములు ఈ పది వెళ్ళి పరబ్రహ్మలో అన్వయిస్తాయి తప్పించి పరబ్రహ్మని వీధిపెట్టి మధ్యలో జీవుడని ముఖ్య ప్రాణమని వేరే చోట అన్వయించటానికి కుదరదు కాబట్టి ఈ విధంగా అవి పరబ్రహ్మ యొందు మాత్రమే అర్పితమై అంటే దృక్కబడి ఉంటాయి అని అక్కడ పరబ్రహ్మకే అది వ్యవస్థ అంతేకాదు మరొకటి కాదు ఆశ్రతవాచ్చ అన్యత్రీ బ్రహ్మలింగవశాత్ ప్రాణశబ్దస్ బ్రహ్మణి వృత్తే చూడండి ఎక్కడైనా మీకు ఈ బ్రహ్మ ఒరిజినల్ బేసిక్ టాపిక్ బ్రహ్మాని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని బ్రహ్మని ఆశ్రయించిన తర్వాత ఎక్కడైనా ముఖ్య ప్రాణ విశేషణాలు ఉన్నట్లయితే ఆ ఉపాధిని బట్టి ఆ క్రియాశక్తి అనే ఉపాధి అంటే కర్మేంద్రియములు అనే ఉపాధిని బట్టి ఈ ఆ పరబ్రహ్మయే ఈ ముఖ్యప్రాణంగా మనకి గోచరిస్తోంది కాబట్టి ఉపాధి దృష్ట్యా అది ముఖ్యప్రాణము ఉపాధిని విడిచి దాని సోర్సును మనం చూసినట్లయితే అది పరబ్రహ్మ అని దాన్ని పరబ్రహ్మలో విలీనం చేయటానికి అవకాశం ఎప్పుడూ మనకి ఉంటుంది ఇహాపిచ హితమోపన్యాసాది బ్రహ్మలింగయోగా బ్రహ్మోపదేశ అయమితి గమ్యతే ఇప్పుడు కూడా ప్రధానమైన అంశం ఏదో మనం సెటిల్ చేసుకుంటే మిగిలిన అప్రధానములను దాంట్లో విలీనం చేసుకోవచ్చు అంతేగాని అప్రధానాన్ని పట్టుకుని దాంట్లో ప్రధానాన్ని విలీనం చేసి ప్రయత్నం చేయకూడదు అది అశాస్త్రీయ ఈ కౌశీకీ ప్రకరణంలో కూడా బ్రహ్మ ప్రధానము ఇక్కడ బ్రహ్మోపదేశం కోసం ఈ ఉపనిషత్తు వచ్చింది ఆ విషయం మనకి ఎంతో స్పష్టంగా ఒక లింగాన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే ప్రతర్దనుడు వరం కోరుకోవా అంటే నాకు హితతమమును ఉపదేశించబడ్డాడు అత్యంత గొప్ప హితమేమిటో అది బోధించడం ఈ కామ్యకర్మలు ఇవి ఉంటాయి చూసారండి వాటి వల్ల మనిషికి కలిగే హితం ఏమీ ఉండదు ఇప్పుడు ఉపనిషత్తు బోధించే స ఉపనిషత్తు బోధించడానికి కూర్చున్నారనుకోండి అప్పుడు వచ్చి ఎవరో మీలాంటి పెద్దలు వచ్చి మా అబ్బాయి ఎంసెట్ పరీక్ష పాస్ అవ్వడానికి మీరు ఏదైనా మంత్రం చెప్పండి నేను వచ్చాను అనుకోండి ఈ ఉపనిషత్తు బోధించేవాడు ఏం చేయాలి ఈ వాడు ఎంసతి పేసవడం ఏంటి వాడు వీడి అబ్బాయి ఏమిటి ఇదంతా ఈ వ్యామోహం అంతా ఏమిటంటే వీడికి కంగారు పడ్డాడు కాబట్టి ఏం బోధిస్తాడు ఉపనిషత్తు సందర్భంలో ఏం బోధిస్తాడు కాబట్టి ఈ చిన్న చిన్న కామ్యకర్మలు ఈ పూజ చేస్తే వస్తుంది అది చాలా అల్పమైన వ్యవహారం దాని స్థానం వేరు దాని పరిస్థితి వేరు బ్రహ్మోపదేశం దగ్గర హితామము అన్నిటికంటే గొప్ప హితము అంటే ఆత్మజ్ఞానము తన స్వరూపము బ్రహ్మాన్ని తెలుసుకుని వాడు జీవన్ముక్తిని అవ్వాలి తనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి అధిబోధిస్తారు కానీ ఈ ప్రసరంతా జీవో జీవుణ్ణి ఉపాసన చేశారనుకోండి ఏం దొరుకుతుంది మీకు జీవుని ఉపాసన చేస్తే ఏమవుతుంది ఈ జీవుడు స్వర్గలోకానికి వెళ్తాడని చెప్పాలి ముఖ్య ప్రాణాన్ని ఉపాసన చేశారనుకోండి వాయుదేవత యొక్క అనుగ్రహం మీకు కలిగి నీకు ఏదో పుణ్యం వస్తుందని చెప్పాలి ఏమిటి హితతమ ఉపన్యాసం చేశారు కనుక ఇది కేవలము బ్రహ్మలింగము ఈ ముఖ్య ప్రాణ జీవలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథోచితంగా బ్రహ్మపరంగా మీరు అన్వయించుకోవాల్సి ఉంటుంది ఎత్తు ముఖ్య ప్రాణలింగం దర్శితం ఇదం శరీరం పరిగృహ్యోత్పయతి ఇది తదతి ఇప్పుడు ఇంకా హీజ్ కవరింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ ఇంతవరకు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ శరీరమును నిలబెట్టి ఈ లేవగొట్టేది నిద్ర నుంచి లేవగొట్టడం అలాగే కూర్చున్నవాడు నిలబడి ఇట్లా చేయడం ఆటో ఇది శరీరం అంటే కూర్చున్నాడు నిలబడతాడు ఈ కూర్చున్నవాడు నిలబడ్డాడు అంటే ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతున్నా వెళ్ళలేదు నేను నా మనం మోసుకెళ్ళాలి లేదా నా లేచి నిలబడతాను ఇటు అటు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అని దాన్ని ముఖ్య ప్రాణంగా అది ముఖ్య ప్రాణ లింగము అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ ముఖ్య ప్రాణమే దీన్ని నిలబెడుతోంది అని అంటే ఈ ముఖ్య ప్రాణము ఇక్కడ ఒక తత్వము అన్నట్టుగా దాన్ని కూడా ఒక క్యాండిడేట్గా పెట్టి ఈ చర్చ చేసుకుంటూ వచ్చారు ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నట్టుగా ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు అది ఎలిజిబుల్ క్యాండిడేటే కాదు ఎందుకంటే ఈ శరీరమును నిలబెట్టి నిలబడినట్లు చేయునది ధరించి నిలబడినట్లు చేయునది మనం పీల్చే గాలి అని ఎవడు చెప్పాడు నీకు మనం పీల్చే గాలి చేస్తుందా అతని ఈ గాలి పీల్చేసి విడిచిపెట్టేస్తుంటే అది నిలబెట్టేస్తుంద ఏమి అక్కడ అది ముఖ్యప్రాణలింగల్లా అనిపించిన వాస్తవంలో అది బ్రహ్మలింగమే ఇప్పుడు ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్ తిరగడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో ఆ మెయిన్స్ నుంచి వచ్చిందని మీరు చెప్తే విన్నానైనా సరే పర్వాలేదు ఫర్ సమ్టైమ్స్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ అవును ఆ మెయిన్స్ నుంచే ఈ శక్తి వచ్చింది ముఖ్య ప్రాణం అలాంటిది ఆ మెయిన్స్ ఆ ఈజ్ ఇట్ ది ఫైనల్ దాని తాప్ ఇంకొకటి ఉంది అలాగే ఇక్కడను కాబట్టి ఉంటే ఒక ఒక అంశంలో ముఖ్య ప్రాణం అని దట్ ఈస్ ది ఫైనల్ బ్రహ్మం తీసుకొచ్చి దాంట్లో విలీనం చేయకుంటే అది ఎలా ఒప్పుకుంటాం కాబట్టి ఇది ముఖ్య ప్రాణలింగమే కాదు బొమ్మన్నారు అసలు ముఖ్య ప్రాణలింగం కాదు మరి ఏది ప్రాణం వ్యాపార శాతి పరమాత్మ తత్వాత్ పరమాత్మని ఉపచరితం శక్యత్వాత్ చూడండి ఈ ప్రాణము ముఖ్య ప్రాణం చేసే ఫంక్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాయి పరబ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి అంచేత ఈ ముఖ్య ప్రాణమునకు ఈ వ్యాపారములు గలవు మీరు చెప్పచ్చు తప్పేం లేదు కానీ అల్టిమేట్గా ఈ సకల వ్యాపారములు పరమాత్మైన ఆధారపడి ఉన్నాయి అని కూడా ఏమీ ఇబ్బంది లేదు ఈ ఫ్యాన్ తిరుగుతోందంటే ఆ మెయిన్ మూలంగా తిరుగుతోందని మీరు చెప్పచ్చు కానీ అల్టిమేట్లీ హౌ చూస్తే ఆ పవర్ హౌస్ నుంచి లేకపోతే సూర్యుడి నుంచి వస్తుంది ఈ శాంతి తింటుందంటే సూర్యుడు వల్ల తిరుగుతోంది అల్టిమేట్గా సూర్యుడి నుంచి వచ్చింది శక్తి కాబట్టి సూర్యుడు అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఆ పరమాత్మ పరబ్రహ్మయే ఇక్కడ తత్వము ముఖ్య ప్రాణము ప్రజ్ఞాత్మ అనేది ఆ పరబ్రహ్మతత్వాన్ని సపోర్ట్ చేస్తూ వేరువేరు ఏరియాస్లో ఆ ఉపాధులను సగుణ రూపాలు తప్పించి అవి అల్టిమేట్ ఉపాసయాలు అవి కావు ఇప్పుడు దీంట్లో రహస్యం ఉంది నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాను ఇప్పుడు మీరు ఆలోచించండి మనము శ్రీకృష్ణుడు కూడా గీతలో చెప్తాడు ఇప్పుడు ఏదైనా ఆఫీసులో పనుంటే వెళ్ళి క్యూంగ్నో ఎల్డీసీనో యూడిసీనో పట్టుకోవడం ఒక పద్ధతి అవుతుంది పని అవుతుంది అదో పద్ధతి లేదా సూపరింటెండెంట్ని గట్టిగా పట్టుకోవడం ఇంకొకటి ఏదైతే ఓనర్ని ఆ ప్రైవేట్ కంపెనీ ఓనర్ని పట్టేసుకోవడం అది ఇంకొకటి సో ఒకసారి నాకు పోలీస్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చింది కావాల్సి వస్తే ఎవరో పోలీస్ ఆఫీసర్ ఎవరిలో ఉన్నారో ఆయన అడుగుదామా అంటే ఆయన ఎందుకని మనం వెళ్ళి టాప్ మ్యాన్ పట్టుకుందాం అని వెళ్ళి టాప్ మ్యాన్ని పట్టుకున్నాం పట్టుకుంటే ఆయన పేరు చెప్పారు నేను అనుకున్నాను నా పేరుతో ఆఫీస్ అయిన పేరేమో అనుకున్నా ఆఫీస్కి తీరా వెళ్తే ఆయన చెప్పిన పేరు ఏమిటంటే హెడ్ ఆఫ్ దట్ ఆఫీస్ డైరెక్ట్గా ఆ హెడ్ దగ్గరికి పోయాం ఆయన మీకు నేను సర్టిఫికెట్లు ఏర్పాటు చేస్తాను ఈ పరంగా దేని వచ్చేసింది అలాగా మీరు స్వాత్నాన్ని కొట్టుకోవచ్చు చిన్నవాళ్ళని పట్టుకోవచ్చు ఇట్స్ ఆల్ డిఫరెంట్ సో శ్రీకృష్ణేవంటాడంటే యజంతే దేవతా చిన్న చిన్న కోరిక కోరికలు గలవారు తైస్తై కామై హృతా యజంతే దేవతా ఆయా కామనలు గలవారు ఆయా దేవతలని ఆరాధిస్తారు నన్ను మాత్రమే కోరువారు నన్ను ఆరాధిస్తారు అక్కడ నన్ను అంటే మళ్ళీ శాస్త్రదృష్ట్యాతో ఉపదేశం వామదేవచ్చు సో తైస్తై కామై హృతజ్ఞానా యజంతే హతాహ దేవతాహ అనే వాక్యం ఉంది మామేవ యజంతే అన్య దేవత నన్ను పట్టుకున్నవాళ్ళు నన్ను ఆరాధిస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గ్రామ దేవత ఉందనుకోండి ఈ గ్రామ దేవత ఏం చేస్తుంది ఆ గ్రామాన్ని కాపలా కాస్త ఆ గ్రామాన్ని రక్షించి మన ఇంటిని కూడా రక్షిస్తుంది కాబట్టి గ్రామ దేవతను ఆరాధిస్తాం గ్రామ దేవతను ఆరాధిస్తే మరి జిల్లా దేవతను ఆరాధించడం మిగిలి ఉంటుంది ఇంకా తర్వాత ఈ భూలోక దేవతను ఆరాధించడం మిగిలే ఉంటుంది తర్వాత ఇంకా గ్రహ దేవతలను ఆరాధించడం మిగిలే ఉంటుంది వీటి అన్నిటికంటే ఫైనల్గా శ్రీకృష్ణ శరణం మమ అని అనేసేస్తే అన్ని దేవతలు ఇంక్లూడ్ అయిపోతాయి గ్రామ దేవత కూడా ఇంక్లూడ్ అయిపోతుంది ఏది ఎక్స్క్లూడ్ అవుతుంది ఏది మిగిలి ఉండదు కాబట్టి పరమాత్మని మనం ఆరాధించాలి తప్పించి ఎక్కడికక్కడ తెసరంత లెవెల్స్లో ముఖ్య ప్రాణము జీవము అంటూ అలాగ అక్కర్లేదు ఇక్కడ ఈ ప్రకరణంలో అక్కర్లేదు ఈ ఉపనిషత్తులో అక్కడ అని పరమాత్మయే ఈ ప్రాణవ్యాపారములు చేయిస్తున్నది అనే కఠోపనిషద్వచనాన్ని కొటేషన్గా చెప్తున్నారు నా ప్రాణేన నా పాన మత్యో జీవతి కష్టన ఇతరేణీవీ ఎస్నేతాముశ్రత ఏతద్వైత అని కూడా ఉంటుంది అక్కడ కఠోపనిషత్తులో ఏతద్వైత ఏతద్వైత అని వస్తూ ఇప్పుడు వీడు మర్త్యహ అంటే మరణశీలు మరణశీలుడు అంటే అర్థం ఏంటో చూసినా ఏ క్షణంలోనైనా వీడు చచ్చిపోవడానికి అవకాశం ఉన్నది హీ మే డై దిస్ సెకండ్ అలాంటిది దేహం దానికి అంతకంటే లేదు ఇంతకాలం బతికిందంటే అదే పెద్ద గొప్ప వరం కింద అనుకోవాలంటే అది మర్త్య ఇది జీవించి ఉంది మర్త్యహ జీవతి ఏ క్షణంలోనైనా చచ్చిపోవటానికి అవకాశం ఉన్న దేహము జీవించి ఉంది దేనివల్ల జీవించి అని అడిగారు అంటే ప్రాణేనా అపానైనా ప్రాణేనా అంటే విడిచిపెట్టే గాలి అపానేనా అంటే పీడిచే గాలి అంటే ముఖ్య ప్రాణం ముఖే భవ ప్రాణం వల్ల బతు నో నో నా ప్రాణేన నా అపానేన మర్చ్యో జీవతి కష్టన ఏ దేహం నీకు జీవించి ఉన్నా ఈ ప్రాణాపానముల వల్ల జీవించుందని నువ్వు అనుకోద్దు మరి దేనివల్ల జీవించున్నాయండి ఈ దేహాలన్నీ ఇతరేణు జీవంతి ఈ దేహములన్నీ కూడా ఒక హయ్యర్ పవర్ దానివల్ల జీవించున్నాయి ఎస్మిన్నేతౌ ఉపాశ్రిత ఆ హయ్యర్ పవర్ నుండే ఆ హయ్యర్ రియాలిటీ అసత్యతత్వం ఏది కలదో పరమాత్మ దాని ఎందే ఏత ఈ ప్రాణాపానములు ఆశ్రయించి ఉన్నాయి సరిపడింది కదండి కాబట్టి ఆ లెవెల్లో చెప్పినప్పుడు ప్రాణాపానములని చెప్పినా అల్టిమేట్గా అవి బ్రహ్మ ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ముఖ్య ప్రాణానికి ఎక్కడైనా స్థుతి ఉంటే అది బ్రహ్మకి వెళ్ళిపోయి బ్రహ్మలో విలీనం అయిపోతుందంటే సో సర్వదేవ నమస్కార కేశవం ప్రతి కాబట్టి మీరు ఏదైనా చిన్న దేవతను ఆరాధించినా తప్పు లేదు బట్ ఈ చిన్న దేవతారూపము ఆ పరమాత్మ యొక్క రూపమే అని తెలిసి ఆరాధించారు న వాచం విజిజ్ఞాసీత మత్సారం విద్యా ఇత్యాది జీవలింగం దర్శితం తదీ బ్రహ్మపక్షం వారయతి కాబట్టి ముఖ్య ప్రాణలింగం అంటే వేరే ఏం లేదు అవన్నీ బ్రహ్మలింగాల్లో పడిపోతాయి మరి అయితే వాచం న విజిజ్ఞాసిక వక్తారం విజయాత వాక్కును కాదని మీరు తెలుసుకోవాల్సింది వక్తను తెలుసుకోవాలి అన్న వాక్యం ఉంది అది జీవలింగము అని సరే ముఖ్య ప్రాణలింగాలన్నీ తీసుకెళ్ళి నువ్వు బ్రహ్మలో కూర్చోబెట్టావు ఒప్పుకున్నాము కానీ జీవలింగాన్ని ఏం చేస్తావు జీవలింగం ఉంది కదా విధులు అంటే ఆయన అంటున్నారు ఏమి సమస్య కాదట ఎందుకంటే ఎక్కడైనా నీకు జీవలింగం కనపడినా అది బ్రహ్మ అనే అంశాన్ని ఆపగలిగి అంత శక్తి దానికి లేదు కేవలం జీవలింగం కాబట్టి బ్రహ్మ టాపిక్ కాకుండా నిలువరించే సామర్థ్యం ఆ జీవలింగానికి ఉండదు ఎందుకంటే టాపిక్ అల్టిమేట్గా బ్రహ్మ ఉపక్రమ ఉపసంహారాల్లో సెటిల్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా జీవలింగాలు చెప్పినా అవేవో ఆ సందర్భాన్ని బట్టి ఆ ఉపాధి దృష్ట్యా చెప్పిన మాటల కింద కొట్టి పారశ్రం వచ్చింది బ్రహ్మపక్షాన్ని జీవలింగము ఆపదాలదు దానికి హేతువు చెప్తున్నారు ఎందుకో తెలుసినా ఆయన ఏమని చెప్తారు గు జీవో నామా అత్యంత భిన్నో బ్రహ్మణ సత్వమసి అహం బ్రహ్మాస్మి విద్యాభిశ్రుతిభ్య జీవుడంటే బ్రహ్మ కంటే సుతరాము భిన్నుడు కాదు ఏదో ఓ సందర్భంలో ఏమన్నా ఈ వాక్యం జీవుడిని చెప్తుంది ఆ వాక్యం బ్రహ్మని చెప్తుంది అని అంటాం అనడం ఉంది ఇప్పుడు వక్తారం విద్యా వర్తను తెలుసుకోవాలి అన్నారు వర్త ఎవడు జీవుడే కదా ఓకే జీవుడే ఆనంద జర ఎవరు బ్రహ్మ అలాగా ఇది జీవలింగము అది బ్రహ్మలింగము అనేదో తేడాగా చెప్పిన మాట వాస్తవం కానీ నువ్వేమనుకుంటున్నావు జీవుడంటే సుతరాము బ్రహ్మగడ్డ భిన్నుడు అనుకుంటున్నావా ఏమే అలా ఎప్పుడూ అనుకోవద్దు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఎందుకంటే సత్వమసి అహం బ్రహ్మాస్తి అనే శృతులు అల్టిమేట్లీ జీవుడు బ్రహ్మగడ్డ భిన్నుడు కాదని నిరూపించటానికే ఆ శృతులు చెప్తూ ఉన్నాయి అసలు మరి జీవుడంటే ఎవరో తెలుసునండి కర్తా భోక్తిని జీవుడు అనికాడు మరి కర్తా భోక్త అయిన జీవుడు ఉన్నాడంటావా లేడంటవా అంటే చూడు ఉన్నాడు కానీ బ్రహ్మకంటే భిన్నంగా లేడు ఉన్నాడనే ఒక లెవెల్లో ఒప్పుకున్నాం కానీ బ్రహ్మకంటే భిన్నంగా మాత్రం ఎన్నడువు లేడు అని చెప్తున్నారు బుద్ధ్యు బుద్ధ్యుపాధికృతం విశేషమాశ్రిత్య బ్రహ్మైవ సన్ జీవ కర్త భోక్త విచ్చుచ్యతే చూడండి ఉన్నది బ్రహ్మ బ్రహ్మైవ సన్ బ్రహ్మయే ఉన్నది బ్రహ్మగానే ఉన్నది ఇంకోటి అయిపోలేదు ఇప్పుడు గొంగళి బురుగు సీతాకోక చిలుక అయిపోతుంది ఇంకా గొంగళి బురుగు ఏమి ఉండదు అక్కడ సీతాకోక చిలుకే ఉంటుంది అలాగేమైనా బ్రహ్మ ఇంకొకటి అయిపోయిందనుకుంటారేమో అలాగేమీ కాలేదు బ్రహ్మగానే ఉంది కానీ ఆ ఉపాధిని బట్టి ఏ ఉపాధి బుద్ధి అనే ఉపాధి బుద్ధితో ప్రారంభం మైండ్ అనే ఒక అద్దం అద్దం ఎలా అయితే సూర్యప్రతిఫిం సూర్యబింబాన్ని తనలో ప్రతిఫలిస్తుందో అలాగా ఆ బుద్ధి అనే ఉపాధి ఏం చేస్తుందంటే ఆ పరబ్రహ్మని ప్రతిఫలించి ఆ పరబ్రహ్మను లిమిట్ చేసినట్టుగా కనపడుతుంది అదే చిత్రం అద్దంలో మీరు సూర్యుని చూసినప్పుడు అద్దం యొక్క వైశాల్యం అంత ఉన్నట్టుగా కనపడతారు కృష్ణ సూర్యుడు యొక్క మీరు చుట్టుకొలతాన్ని చూస్తే కళ్ళు పోతాయి కళ్ళు తిరుగుతాయి నిజానికి సూర్యుడు యొక్క వ్యాసార్థం వ్యాసం ఒక లక్ష మైళ్ళు ఉందని అంటారు లక్ష మైళ్ళు వ్యాసం భూమి వ్యాసం ఆరు వేల మైళ్ళు దాన్ని బట్టి మీరు భూమి కంటే ఎంత పెద్దదో సూర్యుడు ఆలోచించారు అటువంటి సూర్యుడు అంత విశాలమైన సూర్యుడు ఊహకందని పరిమాణం కలిగిన సూర్యుడు అద్దంలో పెసరంత అద్దంలో ఫుల్గా ఫిట్ అయినట్టుగా కనపడతాడు మీరు ఈ అద్దం చుట్టుపలతలు చూసుకుని ఆ సూర్యుడు అద్దంలో పట్టేడు కాబట్టి సూర్యుని వాల్యూలంతా మీరు క్యాల్కులేట్ చేస్తే ఆ క్యాలకులేషన్లో దాన్ని ఏమంటారు అది అది సూర్యుడికి వర్తిస్తుంది అది వర్తించదు అలాగంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం ఈ ఇక్కడ ఉన్నది కేవలం బుద్ధి ఉపాధి చేత ఈ పరమాత్మ ఈ దేహాన్ని నిలబెడుతోంది కనుక జీవహాని జీవుడనే పేరు ఆ ప్రతిఫలనం కారణంగా ఈ చేతులు కాళ్ళు పనులు చేస్తున్నాయి కాబట్టి ఆ పరమాత్మని కర్త అని అంటున్నారు ఈ కళ్ళు చెవులు చూస్తూ వింటూ తెలుసుకుంటూ ఉన్నాయి కాబట్టి భోక్త అని అంటున్నారు జ్ఞానేంద్రియ తాదాత్మ్యం చేత భోక్తృత్వం కర్మేంద్రియ తాదాత్మ్యం చేత కర్తృత్వం దేహ తాదాత్మ్యం చేత జీవత్వం ఇవన్నీ ఈ పరబ్రహ్మకి వచ్చినట్టుగా కనపడుతోంది వాస్తవంగా అక్కడ జీవుడు అనేవాడు పరబ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు తధికృత విశేషపరిత్యాగేన స్వూపం బ్రహ్మదర్శయ వాచం విజిజాసీత భక్తారం విద్యా ఇలాదినా ఉపదేశోన విరుద్ధ్యతే కాబట్టి ఆ పరబ్రహ్మయే ఉపాధి ఎందు ప్రతిఫలించిన సందర్భంలో జీవుడులా కనబడుతోంది ఈ జీవుని ఉపాధి కొరత పరిచ్ఛేదాన్ని అంటే ఉపాధి చేత దీని ఎందు తీసుకురాబడిన హద్దులను లోపాలని అల్పత్వాన్ని మీరు విడిచిపెట్టగలిగితే మీరు ఆ పరంబ్రహ్మస్వరూపంగా తేలుతారు అని చెప్పడం కోసం నా వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యా అని తెలుసుకోమని చెప్పారు అంటే అక్కడ దాని అది జీవలింగంలా అనిపిస్తుంది వాస్తవంగా జీవలింగంగానే కాదు అది జీవతత్వాన్ని పట్టుకుని దాని మూలం పరంబ్రహ్మ చెప్పడం కోసం వచ్చిన వాక్యం ఇది ఎలాగంటే నా వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యా అంటే అది ఒక మెడిటేషన్ అది ఎలాగంటే మీరు వాక్కుని మీరు చెప్తూ ఉంటారు మీరు మాట్లాడుకుండగానే నేను మాట్లాడుతున్నాను ఈ మాటలో మాట్లాడబడుతున్నాయి అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అంటే అర్థం యూ నాట్ ఓన్లీ స్పీక్ బట్ ఆల్సో యూ నో దట్ యు స్పీక్ కదండి నేను మాట్లాడుతున్నానండి నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను అనే సంగతి నాకు తెలుస్తూ ఉంటుందో తెలియదా చెప్పండి మీరు నాకు తెలుస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటి మాట్లాడుతున్నాను అంటే ఇంద్రియం ద్వారా మాట్లాడుతున్నాను వాచం నేను ఇంద్రియం ద్వారా మాట్లాడుతున్నానే సంగతి నాకు తెలుస్తూ ఉంది అంటే ఇంద్రియం వెనుక ఉండే ఆ చైతన్య శక్తి నేనని అర్థమవుతోంది కదండి లేకపోతే నాకు తెలుస్తుంది ఇప్పుడు టేప్ రికార్డర్ మాట్లాడుతూ ఉంటుంది తాను మాట్లాడుతున్నానని దానికి తెలుస్తుందా తెలీదు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నానని నాకు తెలుస్తుంది అంటే అర్థమేంటి పేపరికార్థుల్లో ఆ మాకు వెనక్కాల వక్త ఎవళ్ళు లేరు ఇక్కడ ఈ ఇంద్రియం వెనకాల ఒక శక్తి ఉంది ఆ శక్తి తెలుసుకో అది ప్రత్యేకాత్మ ఆత్మ అంటే ఈ మాటలు మాట్లాడేవాడు ఈ టీచరు ఈ వక్త అలా కాదు ఇంద్రియ పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టు ఇంద్రియం ఇంద్రియాన్ని బట్టి నీకే స్వరూపం తేలిందో అది నీ స్వరూపం కాదు దాన్ని విడిచిపెట్టు దాని మూలంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకో అని చెప్పడం కోసం వచ్చింది ఆ వాక్యం విజయతనే మంత్రం చెప్పేప్పుడు కూడా ఏకాంతంలో ఉన్న మంత్రం చెప్పేప్పుడు ఈ మంత్రం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో తెలుసుకోవాలి మంత్రం మీరు ఓ నమ శివాయ అన్నారు ఓ నమ శివాయ అంటే నోరు పలికింది మాట కానీ నోరు పలికిందంటే ఎక్కడి నుంచి హృదయంలో సంకల్పం నుంచి ఆ మాట వచ్చింది ఆ సంకల్పం ఎక్కడ పుట్టింది మీరు తెలుసుకుంటే మీరు పరమాత్మ ఎందుకు నిలిచి ఉంటారు ఆ విధంగా ప్రత్యేగాత్మరూపంగా పరబ్రహ్మని తెలుసుకోమని చెప్పే వాక్యం తప్పిస్తే అది అది జీవుణ్ణి ఫిక్స్ చేసేసి పరబ్రహ్మని తోసేసే వాక్యం కాదది కాబట్టి ఇక్కడ ఉప ఉపాస్యమైన తత్వము పరబ్రహ్మయే యద్వాచానభ్యుదితం గభ్యు తదే బ్రహ్మత్వీత్యదిదముపాసతే ఇలా శ్రుత్యంతరం వచనా వ్యాపృత ఆత్మన బ్రహ్మత్వం దర్శయతి అని కేనోపనిషత్ వాక్యాన్ని చెప్తున్నారు ఈ వాక్యాన్ని కేన కేన అది కథ అన్నది ప్రింటింగ్ ఇన్స్టే ఇప్పుడు ఈ వాక్యం ఈ మంత్రము నేను పాఠం చెప్పాను అది మీరు విన్నారు విన్నప్పుడు విన్నారు బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ చెప్పబోతున్నా అర్థం కొంచెం కాషస్గా వినండి ఎందుకంటే ఆ అర్థాన్ని ఒక ప్రాపర్ వేలో మీరు స్వీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకెవో కొన్ని ఉంటాయి ఆ అభిప్రాయాలు ఉపనిషత్తు చేత ముఖ్యంగా ఈ వాక్యం చాలా డేంజరస్ వాక్యం ఈ వాక్యం ఏమంటుందంటే ఎటు వాచా అనభ్యుదితం ఏది వాగింద్రియము చేత ప్రకాశింపజేయబడదు వాగింద్రియము వాక్కు అది ప్రకాశింపజేస్తుంది ప్రకాశింపజేయాలంటే తెలిసీ ఇట్లా చేస్తుంది ఏమండి ఇప్పుడు ఇక్కడ నా కుర్చీ వినశాలు ఏదో ఉన్నాయి పండు ఉంది ఏముందో మీకు తెలీదు మీకు అది తెలిసీ ఇట్లా వాక్కు ఇప్పుడు సూర్యమండలంలో ఇంత శక్తి ఉంది అంత శక్తి ఉంది అని ఎవరో పట్టి స్టడీ చేసి చెప్తే మనకి తెలిసింది ఆ వాక్కు కా మనకి తెలియని విషయాల్ని మనకి తెలుపుడు చేస్తుంది ఆ రకంగానే మనం పెరిగి పెద్దవాళ్ళమై అనేక విషయాలు వాక్కు ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి వాక్కు సర్వమును ప్రకాశింపజేస్తుంది ఆఖరికి దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అని ఎవరో చెప్తే తెలిసింది కదా మీకు ఆఖరికి దేవుడి యొక్క గుణగణాలను కూడా వాకే ప్రకాశింపజేస్తుంది మనకి తెలుసున్న దేవుడు కానీ అక్కడ ఏమంటున్నారంటే చూడండి పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును వాక్కు ప్రకాశింపజేయలేదు ఎటు వాచ అనద్భుచితం ఎందుకంటే వాక్కు సంకల్పం నుంచి పుడుతుంది సంకల్పం మెమొరీ నుంచి పుడుతుంది మెమొరీ సంస్కారములు వాసనల యొక్క పుట్ట దానికి మెమొరీ పేరు స్మృతి కాబట్టి నీకున్న సంస్కారాలు వాసనల నుంచి ఈ వాక్కు పుడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వాక్కు చేత బోధింపబడే తత్వము నీ సంస్కారాలకి వాసనలకి లోబడి ఉంటుందా దానికి అతీతంగా ఉంటుందా లోబడి ఉంటుంది కాబట్టి పరమాత్మ నీ సంస్కారాలకి నీ వాసనలకి లోబడి ఉంటాడా అలా ఉంటే అదే యథార్థం అయితే ఈ లోకంలో ఎంతమంది మనుషులు ఉంటారో అంతమంది పరమాత్మలు ఉండాలి ఎందుకంటే ఎవరి సంస్కారాలు వాసనల్ని బట్టి వాడు దేవుణ్ణి వాడి రకంగా ఊహిస్తాడు ఊహించడంలో తప్పేం లేదు కానీ దేవుడి యథార్థ స్వరూపం ఇన్ని ఇన్ని రకాలుగా ఉండదు యథార్థ స్వరూపం ఇది ఒక్కలాగే ఉంటుంది కాబట్టి వాగింద్రియము చేత ఎన్నడూ ప్రకాశింపజేయబడదు పైగా అది వాగింద్రియాన్ని అది ప్రవర్తిల్లజేయును ఎత్తు వాచా అనభ్యుదితం ఏన వాక అభ్యుద్యతే దేని శక్తి చేత దేని అనుగ్రహం చేత ఈ వాగింద్రియం మాట్లాడుతుందో అదియే బ్రహ్మ అని అంటే ఈ వాక్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ సోర్స్ ఏమిటి దానిది అని నువ్వు తెలుసుకుంటే ఆ ప్రత్యేగాత్మను తెలుసుకుంటే ఆ ప్రత్యేగాత్మ రూపంగానే బ్రహ్మాను తెలుసుకో తదేవ బ్రహ్మ తదేవ అది మాత్రమే బ్రహ్మాను తెలుసుకో పరమాత్మను తెలుసుకో అని అక్కడితో ఆగచ్చా అక్కడితో తాగలేదు నేదం ఎదిదం ఉపాసే దేన్నైతే నువ్వు ఇదం అని చెప్పి ఉపాసన చేస్తున్నావో అది కాదు కాబట్టిగో దేవుడు అని నీకంటే భిన్నంగా దేవుణ్ణి నువ్వు పెట్టి ఉపాసన చేస్తే అది దేవుడు కాదు అని ఇక్కడ చెప్పారు అది ప్రిలిమినరీ ఉపాసన ప్రిలిమినరీ పూజ అని ఓ చోట చెప్పారు అది కెండ్రగార్టెన్ కైండ్ ఆఫ్ ఇంకో చోట చెప్పారు మొత్తానికి చెప్పిన వాక్కు చెప్పిన మాట మరీ పరుషంగా కుండబగబోతున్నట్టుగా ఒకటి చెప్తే కొంత అకామిడేట్ చేస్తున్నట్టుగా ఇంకొకటి చెప్పింది బట్ తాత్పర్యం ఒకటే ఇదే కదా సో ఇది కిండర్గాన్ రిలిజియన్ అన్నా ఈ దిస్ ఈజ్ నో రియల్ రిలిజియన్ అన్నా ఒకటేనండి రియల్ రిలిజియన్ ఏమిటో తెలుసుందండి ఏ దేవుణ్ణి మనం వెతుకుతున్నామో ఆ దేవుడు ఆత్మరూపంగా నా హృదయంలో ఉన్నాడు అని తెలుసుకోవడమే వాస్తవమైన రిలిజియన్ మిగతావన్నీ కూడా సెకండరీ కాబట్టి అంచేతనే వేదాంతిక్ రిలిజియన్ అని ఒకటి ఉంటుంది రిలిజియన్ బేస్డ్ ఆన్ వేదాంత ఆ రిలిజియన్లో దేవుడు ద సెల్ఫ్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ ది రిలిజియన్ నోయింగ్ ది సెల్ఫ్ ఈజ్ ది రిలిజియన్ సెల్ఫ్ ఈజ్ ది గాడ్ నోయింగ్ దిస్ సెల్ఫ్ ఈజ్ ది రిలిజియన్ దిస్ ఈజ్ ది వేదాంతిక్ రిలిజియన్ కాబట్టి కెరోపనిషత్తులో అది ఒకసారి కాదు అరడో సార్లు అలాగా నేదం ఎదిద్దం ఉపవాసతే అంచేతను ఇక మనం ఏవో కొన్ని పెట్టి ఊరేగింపులు చేస్తూ ఇదే దేవుని అని అనుకోకూడదు అదంతా మంచిదే అలా చేయదగ్గమాటే కానీ ఏనాడు ఆ స్పిరిట్ని విదిలిపెట్ట నిజానికి కొంచెం మొహమాటం లేకుండా చెప్పాలన్నట్లయితే మీరు స్పిరిట్ లేకుండగా ఒక మూర్తిని అది అనవసరం ఆయన చెప్పారు ఇది అన్నెసెసరీ రాముడి మూర్తిని ఆరాధించారు అంటే పితృవాక్య పరిపాలనము సర్వస్వ త్యాగము అనే స్పిరిట్ కోసమే ఆరాధించాలి శ్రీకృష్ణుని యొక్క మూర్తిని ఆరాధించారు అంటే స్వ సముచిత్తత్వము సర్వమును సర్వ సకల ప్రాణులందు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించుట నిష్కామ కర్మయోగము నిష్కామ భక్తి యోగము ఇవన్నీ శ్రీకృష్ణుని యొక్క విలక్షణమైనటువంటి టీచింగ్స్ ఆ స్పిరిట్ కోసమే శ్రీకృష్ణుని ఆరాధించారు అంతేగాని ఏ స్పిరిటు లేదు ఏ ఉపదేశము లేదు ఊరికే బొమ్మను పెట్టేసి నేను ఆరాధించేసి ఊరేగింపు చేసి అడావిడి చేసి ఇస్తానంటే అది అర్థాసం అవుతుంది తప్పిస్తే ట్రూ రెలిజియన్ అవద్దు కాబట్టి ఇక్కడ పరమాత్మని పరమాత్మను ఆత్మరూపంగా పరబ్రహ్మను ఆత్మరూపంగా చెప్పి బోధించడం కోసం అక్కడ వస్తారని విద్యా అని చెప్పారు కానీ అక్కడ పరమాత్మకి సంబంధం లేకుండా ఒక జీవలింగాన్ని ఒకదాన్ని సపరేట్ గా అక్కడ కడా చేయడం నిలబెట్టడం కోసం చెప్పలేదు కాబట్టి బ్రహ్మంటే అక్కడ ఆయన ఏమంటారు చూడండి శంకరుడు వచనాది క్రియా వ్యాపృత్యైవ ఆత్మన బ్రహ్మత్వం आत्मये ब्रह्म आत्माताकलुट मोदल क्रििय रूप प्राणशक्ति रूप व्यापच्न ये आत्मचतम गलदे ब्रह्म अद ఈ దేహంలో సకల దేహాల్లో వివిధ క్రియల వెనుకలనుండే ప్రాణశక్తి విజ్ఞానశక్తి ఆ రెండు శక్తుల యొక్క మూలమైనటువంటి తెలివి ఎనుక ఏది కాదో అదియే పరబ్రహ్మ అని చెప్తుందిపునరేతం సహ్యేతాస్ శరీరే వసత సహోత్క్రామత ప్రాణప్రజ్ఞాత్మనోహేదర్శనము బ్రహ్మవాదే నోపద్యత నైష దోష ఇంకొక్క లూజెండ్ ఉంది ఆ ఒక్క లూజెండ్ కనుక టైప్ చేసేస్తే టాపిక్ అవుతుంది అంతకుముందు ఏం చెప్పారంటే చూడండి ఇక్కడ రెండు తత్వములు ఉపాసించాలి మనం ఒకటి జీవతత్వము రెండవది ముఖ్య ప్రాణతత్వము ఎందుకంటే యహా ప్రాణ స ప్రజ్ఞ యా ప్రజ్ఞ సహా ప్రాణ సహ కలిసే ఉంటాయి కలిసే వెళ్ళిపోతాయి రెండు రెండు అని కాబట్టి ఆ బేసిస్ మీద ఇది జీవ ప్రాణలింగముల ఉపాసన కానీ బ్రహ్మ కాదు అని మాట చెప్పారు దాన్ని ఆన్సర్ చెప్తున్నారు చూడు అంటే యహ ప్రాణ శైవ ప్రజ్ఞ ప్రజ్ఞా శైవ ప్రాణ సహ అస్మిన్ వసత కలిసి ఈ దేహంలో ఉన్నాయి సహ ఉత్క్రామత కలిసి విడిపోతాయ రెండు అని చెప్పిన వాక్యము అది బ్రహ్మని దరిదాతులకి రాకుండా నెట్టేస్తుంది అది బ్రహ్మకి అన్వయించదు కేవలము జీవముఖ్య ప్రాణలింగములనే పేరుకి మాత్రమే అన్వయిస్తుంది అని నేను చెప్పేవే ఆ వాక్యము ఆ ప్రతిపాదనము తప్పు అది బ్రహ్మకి అది కూడా అన్వయిస్తుంది ఎలాగా జ్ఞానక్రియాశక్తిద్వయాశ్రయో బుద్ధిప్రాణయో ప్రత్యగాత్మోపాధిభూతయో భేదనిర్దేశోపత్తే ఇప్పుడు ఈ ఫ్యాను ని నడిపించేది ఆ దీపాన్ని వెలిగించేది ఆ రెండు కలసా మెయిన్లో ఉన్నాయి అని చెప్పినట్టుగా ఈ జ్ఞానేంద్రియములను ప్రకాశింపజేసే ప్రజ్ఞ ఈ కర్మేంద్రియములను నడిపింపజేసే వాటి చేత పని చేయించేటువంటి ప్రాణము అని అలాగ ఒకటి జ్ఞానశక్తి ఇంకొకటి క్రియాశక్తి అవి రెండు కూడా ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నది కండిషనల్ రెస్పాన్సెస్ ఆఫ్ ది సేమ్ రియాలిటీ కదా ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందంటే అది వేరే తత్వం దీపం వెలుగుతోందంటే అది ఇంకో తత్వం అని మీరు అనుకోవడానికి వీలు లేదు ఆ గాడ్జెట్స్ యొక్క భేదాన్ని బట్టి ఒకే ఎలక్ట్రిసిటీలో మీకు రెండు వేరువేరు రూపాలు కనపడ్డాయి అదే రకంగా ఒకే పరమాత్మ చైతన్యం ఒక సెట్ ఆఫ్ ఇంద్రియాలలో ప్రజ్ఞగా మరో సెట్ ఆఫ్ ఇంద్రియాలలో ప్రాణశక్తిగా ప్రకటమవుతోంది తప్ప అవి రెండు ఉపాధులను మీరు లెక్క వేసినంతసేపు ఇది వేరు ఇది వేరు ఫ్యాన్ వేరు దీపం వేరు ఉపాధులను లెక్క వేస్తే మీరు ఉపాధుల్ని విడిచిపెట్టండి గ్యాడ్జెట్ యొక్క నామరూపాలను విడిచిపెట్టండి ఫ్యాన్ ఉంది ఫ్యాన్లో ఉండే పవర్ ఏమిటో చూసుకోండి దీపంలో ఉండే పవర్ ఏమిటో చూసుకోండి చూసుకుంటే విల్యూ అరైవెట్ వన్ థింగ్ ఆ విల్యూ అరవైవెట్ టూ థింగ్స్ ఎరైవెట్ వన్ థింగ్ మీరు ఉపాధులు పట్టుకుని ప్రాణ ప్రజ్ఞానం రెండు వేరు వేరు చెప్పారు వాస్తవంలో ఈ రెండు వేరు వేరు కాదయా యహ ప్రాణ హా సహ ప్రజ్ఞ ఇవి రెండు కలిపి మూలంలో ఒకటే అని కూడా చెప్పారు కానీ వేరు చెప్పినప్పుడు మటుకు ఈ దేహంలో ప్రాణము ప్రజ్ఞ ఉన్నది అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి ఈ దేహం పడిపోయినప్పుడు ఈ రెండు పోయి ఇంకో దేహాన్ని పట్టుకుంటాయి అలాగా విడివిడిగా కూడా చెప్తారు విడివిడిగా చెప్పినంత మాత్రం రెండు ఇండిపెండెంట్ పుస్తవాళ్ళను మాత్రం మీరు అనుకోవద్దు కేవలం ఉపాధి దృష్ట్యా విడివిడిగా చెప్పటమైనది కానీ వాటి మూలంలో రెండు కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినవే కాబట్టి మీరు ప్రత్యేగాత్మ ఉపాధి అంటే ఆ ప్రత్యేగాత్మ రెండు వేర్వేరు ఛానల్స్ లో రెండు వేర్వేరు రూపాలలో ప్రకటమవుతోంది కండిషనల్ రెస్పాన్స్ అని అంటారు ఆ రెస్పాన్స్ చూసి అది సెపరేట్గా ఉంది కాబట్టి ఈ రెస్పాన్సెస్ వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి తత్వములు వేర్వేరు అని అనుకోకూడదు उपधिद्वोपहित प्रत्यत्मन स्वेण अभेद प्रज्ञात्माधमु प्रज्ञा काललो ఏముందండి కాళ్ళలో ఏముందండి ప్రజ్ఞ ఉందా ప్రాణం ఉందా ప్రాణము కన్నులో ఏముందండి ప్రాణం ఉందా ప్రజ్ఞ కాబట్టి ఇది కాలు ప్రాణము ఇది కన్ను ప్రజ్ఞ అలా విడివిడిగా చెప్పండి మంచిది కానీ ఈ కన్ను వెనక్కలు చూపు వెనక్కాలు ఉన్నది ఈ నడక శక్తి వెనక్కాలు ఉన్నది ఆ పరమాత్మ అది ఒకటా వేరువేరా ఒకటే కాబట్టి ఉపాధుల దృష్టితో విడివిడిగా చెప్పిన ఆ ఉపాధుల వెనుక ఉండే తత్వము ప్రత్యగాత్మ అది ఒకటే అది స్వరూపేణ అభేద అంటే ఇది ఇలాగా కన్ను కాలు కన్ను కాలు ఇవి రెండా ఒకట రెండు రెండు ఏమండి కన్ను వెనకాల కాలు వెనకాల ఉన్న శక్తి ఆ తత్వం ఒకటా రెండా ఒకటి కాబట్టి ఉపాధిల లెక్క వేసుకున్నప్పుడు రెండు స్వరూపం వాటి మూలంలో ఉండే తత్వానికి స్వరూపము అనిపేరు అది చూసుకుంటే అభేదము అలా మాట్లాడతారు ఇప్పుడు కూడా రూపం ఉన్నప్పుడు వేరు వేరు స్వరూపం ఉన్నప్పుడు ఒకటే నెక్లెస్ రూపము కంకణము యొక్క రూపము వేరువేరా ఒకట అంటే మీరు ఒకటేం చెప్పకూడదు ఒకటికి అలవాటుకోను ఒకటే చెప్పకూడదు నేను రూపం అని కదా ఏ కాబట్టి వేరు వేరు అని ఏ అప్పుడు నేను ప్రశ్న మళ్ళీ బదలాయిస్తా నెక్లెస్ స్వరూపము కంకణము యొక్క స్వరూపము వేరువేరా ఒకట అంటే ఒకటని చెప్పాలి కాబట్టి ఉపాధులను చూసి లెక్క వేస్తే వేర్వేరు ఉపాధిలో మూలంలో ఉన్నటువంటి తత్వాన్ని లెక్క వేసుకుంటే ఒకటి కాబట్టి జీవా ముఖ్య ప్రాణ అనేవి రెండు తత్వాలు కావు రెండు ఉపాధుల నుంచి వచ్చిన కండిషనల్ రెస్పాన్సెస్ వాటిని అలా చెప్తారు అది ఎందుకు చెప్పారంటే వాటిని తత్వాలుగా నిలబెట్టి వాటికి పూజలు చేయించడం కోసం చెప్పలేదు వాటికి ఎందుకు చెప్పారంటే వాటి వెనకాల ఉండేటువంటి మూలతత్వాన్ని తెలుసుకోమని చెప్పారు అంతేగాని ఆ మూలతత్వాన్ని విడిచిపెట్టేసి వీటిని రెండింటినీ సెపరేట్గా హారతలో వీడ్కుంటూ ఉత్సవని కాదు కాబట్టి జీవతత్వం ముఖ్య ప్రాణలింగము ఇవన్నీ కూడా అవన్నీ కండిషనల్ రెస్పాన్సెస్ తెప్పిస్తే తత్వము ఒక్కటే కాబట్టి ఏకీకరణం అవిరుద్ధం మేము ఉపాధుల్ని పక్కన పెట్టేసి తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు రెండింటినీ ఏకం చేసి పారేస్తాం ఫ్యాను వెనక్కలున్న పవరు దీపం వెనక్కాలున్న పవరు ఒక్కటే అని చెప్పేస్తాం అదేవిధంగా జీవతత్వానికి ముఖ్య ప్రాణలింగా ముఖ్య ప్రాణతత్వానికి వెనుకొని ఉన్నటువంటి పరమాత్మతత్వము అది బ్రహ్మయే దాన్ని ప్రతిపాదించటానికే ఈ శృతులు కాబట్టి ఉపనిషత్తులో ప్రాణహ ప్రాణహ అని పదిసార్లు మీకు కనపడ్డా అక్కడ ప్రతిపాద్యమైన ఉపాస్య దైవము పరబ్రహ్మయే ప్రజ్ఞా ప్రజ్ఞ అని ఉన్నా అది కూడా పరబ్రహ్మయే వక్త అని చెప్తే అది జీవుడని మీరు అనుకునేరు జీవుడని ఒకవేళ తాత్కాలికంగా అనుకున్నా దాని మూలంలో ఉన్నది పరబ్రహ్మయే ఇంద్రుడు చెప్పాడు కాబట్టి ఇంద్రదేవత అని అనుకున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఇంద్రదేవత కాదు ఇది అధ్యాత్మము పరమాత్మయే పరబ్రహ్మయే ఇక్కడ ఉపాస్య తత్వము అక్కడితోటి ప్రకరణం పూర్తయిపోయింది అథవా నుండి దాని గురించి చెప్పచేయటం అక్కడ దీంట్లో ఉన్నటువంటి ఏవో కొన్ని శాస్త్రీయమైన పూర్వమీ మాంసా విషయాలకు నీటిని టేకప్ చేసి అవి ఆయన సెటింగ్ చేశారు దాన్ని మీరు చెప్పచేయడం ఇంతవరకు మీకు సరిపడదు హరి ఓం త్రీకృష్ణార్ప నమస్తూ